అసలాం అయికం వరహతూ అల్లా వలం రబిస్ వాస్లీహీన్ హదీఫ్ కిరణాలు అనే హదీఫ్ పుస్తకం నుండి మనం అల్లా యొక్క దయవల్ల ఇప్పటి వరకు ఇరవై ఐదు హదీఫులు చదివాము మూడో అధ్యాయం ఓపిక సహనాల గురించి బాబు సబర్ ఇందులో 26 هديث من قدوتنا و عن ابي سعيد سعد بن مالك بن سران الخضريه رضي الله عنهما ان, أن ناس من الانصار سالوا رسول الله صلى الله عليه وسلم فاعطاهم ثم سالوه فاعطاهم حتى نفد ما عنده فقال له بحيل ادفق كل شيء بيده ما يكن عندي من خير فلن ادخره عنكم ومن يستعفف يعفه الله دي حضرت ابو سعيد سعد بن హీతిది హిన్ మాలికాన్ అల్ ఖుద్రి అబాహు అనుహు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వద్దకు అన్సార్కు సంబంధించిన కొందరు వచ్చి కొంత ధనమ అడిగారు ఏదో అవసరమున్న ఒక వస్తువు గురించి అడిగారు ప్రవక్త సలహు సలం వారికి ఇచ్చారు వారు మళ్ళీ అడిగారు ప్రవక్త మళ్ళీ ఇచ్చారు ఈ విధంగా అడుగుతూ ఇస్తూ ప్రవక్త వద్ద ఉన్నదంతా కూడా ప్రవక్త సలల్లాహలూసల్లం వద్ద ఉన్నదంతా కూడా అయిపోయింది ఎప్పుడైతే ప్రొఫెసర్ అల్లాహలెస్ల్లం తన చేతిలో ఉన్నదంతా అయిపోయిందో అప్పుడు చెప్పారు బోధ చేశారు ఉపదేశించారు నసిహత్ చేశారు ఆ నసిహత్ కంటే ముందు ప్రొఫెసర్ అల్లా అలై సలం తమ గురించి ఒక విషయం తెలియజేశారు అదేమిటి నా వద్దకు ఏ కొంత నా వద్ద ఏ కొంత నేను మీకు ఇవ్వకుండా దానిని నిల్వ చేసి ఉంచుకోను ఎవరైతే ఇతరుల ముందు చేయి చాపి అడగకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడో అల్లాహుతాలా తప్పకుండా అతనికి సహాయపడి అతడు ఇతరుల ముందు చేయి చాపే పరిస్థితి రానివ్వకుండా కాపాడుతాడు मरेवरते निरपेक्षा भाव तो उतो तपक अल्लाहोत प्रजल यावस लेकिन उड़े विधा अतनी प्रसाद तसबर यूसफि एवरते ओपिक सहना वह ఓపిక సహనాలు పాటించే ప్రయత్నం చేస్తూ ఉంటాడో అల్లా తప్పకుండా ఆ సద్బుద్ధిని అతనికి కలుగజేస్తాడు ఇక ఆ తర్వాత ఒక మాట వినండి మన ఈ అధ్యాయానికి బాబు సబర్ ఓపిక సహనాల అధ్యాయం దీనికి సంబంధించిన ఈ మాట ప్రక్త సలహా చెప్పారు మనిషికి ఇవ్వబడిన కాను కానుకల్లో ఓర్పును మించిన మేలైన విశాలమైన కానుక మరొకటి లేదు సోదర మహాశైవలారా ఈ హదీత్లో కూడా మనకి ఎన్నో విషయాలు బోధపడుతున్నాయి మొదటి విషయం మనకు ఇందులో బోధపడేది ప్రవక్త సల్లల్లాహు అలైవసం చాలా ఉదార గుణం గలవారు దాతృత గుణం గలవారు ఇస్తూ ఉండేవారు నిల్వ చేసి తమ దగ్గర ఏమీ ఉంచుకునేవారు కాదు ప్రవక్త తమ దగ్గర స్టాక్ చేసుకొని నిల్వ ఉంచుకొని ఎప్పుడు ఏ ఏ ధనము ఏ ఉంచుకోలేదు ఖర్చు చేస్తూ ఉండేవారు అన్నదానికి ఎన్నో హరీసులు ఉన్నాయి ఎన్నో నిదర్శనలు ఉన్నాయి దీని ద్వారా మనకు గుణపాఠం ఏమిటంటే మనం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారిని స్వచ్ఛంగా ప్రేమిస్తున్నామంటే మనలో కూడా ఈ అలవాటు మనం తీసుకచ్చుకునే ప్రయత్నం చేయాలి డబ్బు యొక్క ఆశ ధనం యొక్క పిశాస మరియు ఈ ప్రాపంచ వ్యామోహం ప్రా ప్రపంచ వ్యామోహం పట్ల మన బారి సాయి ఉండకూడదు ఆ తర్వాత నాలుగు విషయాలు ఇందులో వరకు ప్రాఫ సల్ల అలైస్ బోధించారు మొదటి విషయం మై ఎస్ తా ఆఫీఫ్ యు ఎవరైతే ఇఫ్ఫత్ పాటించాలనుకుంటారో అల్లాహుతానా అతనికి ప్రసాదిస్తాడు సామాన్యంగా ఉర్దూలో ఇఫత్ అన్న పదం ఉపయోగపడుతుంది అఫాఫ్ అని కూడా అరబిలో అంటారు ఇక్కడ అఫాఫ్ అన్న దానికి కనీసం రెండు భావాలు చాలా ప్రఖ్యాతిగాచ్చినవి ఉన్నవి ఒకటి అల్కఫ్ అబ్బారి అల్లా నిషేధించిన వాటికి మనం దూరంగా ఉండడం ప్రత్యేకంగా पुराण यह आयत चूसर पेली की संबंधी विवाहाल संबंधी एवरीदरते कुछ स्थोमत अटे भार्यू आव ओक बट गूड़ को इच्छे वाटे स्थोमत लेदो కానీ వారు పెళ్ళి చేసుకోవాలన్నటువంటి కాంక్ష కలిగి ఉన్నారైతే ఒకవేళ ఇస్తా ఆఫీఫ్ అన్న పదం అక్కడ కూడా వస్తుంది వారు గనక తమ శీలాన్ని కాపాడుకొని తన మానాన్ని కాపాడుకొని అక్కడ వారి మనస్సులో ఏ కోరికైతే వస్తుందో భార్య ఉంటే బాగుండు అన్నటువంటి ఆ కోరికను నెరవేర్చడానికి ఆర్థిక ఇబ్బందులు అతని ముందు ఉండేది ఉంటే అక్కడ అతను అల్లాకు భయపడుతూ ఏ చెడులో వ్యభిచారంలో పోకుండా జాగ్ర ఉండాలి మరియు ఈ పదం యొక్క రెండవ భావం ప్రఖ్యాతిగాంచిన భావం ఒకరి ముందు చెయ్యి చాపకుండా విక్షం అడగకుండా యాచించకుండా ఉండాలి ఉండాలి ఈ భావంలో కూడా హదీతలో చాలా ఉపయోగపడింది ఈ పదం చెప్పే ఉద్దేశం ఏంటంటే ఎవరిపైన ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చింది దాని మూలంగా అతను తన అవసరాలను తీర్చుకోలేకపోతున్నాడు అలాంటప్పుడు వెంటనే ప్రజల ముందు చేయి చాపి అడుగుతూ ఉండే అలవాటు చేసుకోవడం మంచిది కాదు ఒకవేళ ఓపిక సహనాలు వహించి ఆర్థిక ఇబ్బందులను కొంచెం భరించగలిగి మూడు పూటలకు బదులుగా రెండు పూటలు రెండు పూటలకు బదులుగా ఒక పూట తినైనా కానీ భిక్షాటన యాచించే అటువంటి అవమానం ఏదైతే ఉందో దాని నుండి దూరం ఉండే ప్రయత్నం చేస్తే అల్లా తప్పకుండా అతనికి అలాంటి పరిస్థితి రాకుండా కాపాడుతాడు ఇట్లాంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి మన సలఫ్ సాలెహీన్ జీవిత చరిత్రల్లో మొన్ననే ఒక సంఘటన చిన్నది చదవడం జరిగింది ఆ సలఫ్ ఆ పుణ్యపురుషుని యొక్క పేరు మర్చిపోయాను నేను ఒక వ్యక్తి వచ్చి చాలా కష్టమున్నప్పుడు ఒకరి ముందు అడుగుతున్నప్పుడు ముఖంపై కూడా ఆ గుర్తులు వస్తాయి కదా ప్లీజ్ కొంచెం ఏదైనా సహాయం చేస్తారన్న దగ్గర ఏం లేదు పిల్లలు ఉపవాసం ఉన్నారు ఇట్లాంటి ఒక ముఖ కవలికలు మారుతాయో వచ్చి ఒక వ్యక్తి వద్ద అడుగుతే ఆ పుణ్య పురుషుడు ఆ సెలఫెసాలే ఏమన్నాడు ప్లీజ్ మీరు మరోసారి నా ముందుకు వచ్చి అడుగుతూ మీ యొక్క ఈ పరిస్థితిని నేను చూసే విధంగా చేయకండి కేవలం ఒక పేపర్లో మీ అవసరం రాసి నాకు పంపించేసేయండి నేను తగిన సహాయం మీకు చేస్తాను లహిబర్ ఆ ఇచ్చేవారు కూడా ఎంత గొప్ప గుణం గలవారో ఆలోచించండి అంటే తన యొక్క సోదరుడిని తన ముందు ఒక చిన్నగా అవమానంగా సిగ్గుపడుతూ ఉండడం కూడా చూడడం ఇష్టం లేదు అందు గురించి మీ అవసరమేంటో రాసి మీరు ఇట్లా ముందుకు వచ్చి నాతో అడగకండి ఎందుకంటే మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూడడం నాకు బాగా అనిపిస్తలేదు అల్లహువారు మరి వాస్తవానికి సోదరులారా ఇట్లాంటి సమయాల్లో కూడా ఓపిక చాలా అవసరం గనక ఇందులో వ్యభిచారము హరం ఇంకా ఇతరుల ముందు చెయ్యి చేపడం యాచించడం భిక్షాటన ఇలాంటి అన్ని చెడు గుణాల నుండి మనం మనకు మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తే అల్లా ఇందులో మనకు సహాయపడతాడు దీనికి కూడా ఓపిక అనేది చాలా అవసరం ఉంటుంది అలాగే ఓబై ఎస్తగునిలా ఇస్తహని అన్న దానికి ఇస్తిహణ అంటే రీణ అన్న పదం ఇక్కడ ఏదైతే ఉందో దాని నుండి ఇస్తిహ వచ్చింది సామాన్యంగా రీణ అన్న దానికి పదం అన్న పదానికి భావం నిరపేక్షాపరుడు అని కూడా వస్తుంది ధనవంతుడు అని కూడా వస్తుంది అది గురించి చూడండి కురాన్లో ఎన్నో సందర్భాలలో వల్లయుల్ హమీద్ ఇక్కడ ధర్మ పండితులు వ్యాఖ్యానకర్తలు అల్లాహ్ వాస్తవానికి నిరపేక్షాపరుడు అంటే ఎవరి ఏ అక్కడ అవసరం లేనివాడు స్వయాన అతను స్థుతింపదగినవాడు ప్రజలు అల్లాహను స్థుతించినా స్థుతించకపోయినా అల్లాహ మాత్రం అన్ని రకాల స్థుతులకు పొగడతలకు వాస్తవ అరువుడు గనీ అన్న పదం అక్కడ ఏదైతే వచ్చిందో నిరపేక్షాపురుడు అన్న భావంలో కానీ మరో రకంగా చూసుకుంటే వాస్తవానికి అల్లా అన్ని రకాల ధనబడ్డారు కలవాడు అందరికీ ప్రసాదించేవాడు ఆయనే మనం ఉస్మాన్ హృదయాల అవుతాడుతో ఆయన పేరుతో ఒక పదం మరొకటి కలుపుతాము అబూబకర్ సిద్దిఖ్ ఉమర్ ఫారూక్ ఉస్మాన్ ఏమంటాము అని అంటావు ఇక్కడ మాల్దార్ ధనవంతుడు అన్న యొక్క భావలో ఇక మనిషి ఎప్పుడైతే ధనవంతుడు అవుతాడో సామాన్యంగా ధనం విషయంలో వేరే వాళ్ళ ముందు చేచాపే అవసరం పడదు కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే తన అవసరాలను కేవలం అల్లా పెట్టి అల్లాయైన అవసరాలు అన్ని రకాలుగా తీర్చేవాడు అటువ తీర్చేవాడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకం అల్లాపై మాత్రమే పూర్తి నమ్మకం భరోసా కలిగి ఉంటాడో ఇతరుల ఏ అవసరం లేకుండా అల్లా అతన్ని చేస్తాడు అంటే ఇతరుల ముందు చేయి చాపి అడగడం కానీ ఇతరులు ఇచ్చే వరకు చూసుకుంటూ ఉండే అటువంటి పరిస్థితి వచ్చి నిరాశ నిస్పృహలకు గురి అయిపోయే అటువంటి సందర్భాలు రాకుండా అల్లాను కాపాడతాడు ఎప్పుడూ అల్లాపై అటువంటి నమ్మకం కలిగి ఉన్నప్పుడు అందుకు ప్రజలందరితో ఎలా ఉండాలి వారి ఏ అవసరం లేకుండా జీవించాలి అంటే ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఎన్నో సందర్భాలలో ప్రజల సహాయం తీసుకుంటాము ఇది సామాన్యంగా మనం చూస్తున్న విషయం కానీ ఇక్కడ నేర్పే విషయం ఏంటో తెలుసా మనిషి వారిపై ఆధారపడి ఉండకూడదు అయ్యో అయ్యలాగా సార్ లేడట ఇక్కడ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయేట ఇక ఖలాస్ మన జీవితం ఇక మనం రోడ్కు పాలైపోతాం కొందరు ఇట్లా అంటూ వింటాం కదా కొన్ని సందర్భాలలో ఉదాహరణకు భర్త చనిపోయాడు భార్య విశ్వాసం గలదయ్యేది ఉంటే అలహమదుల్లా ఇన్ని రోజులు ఇన్ని రోజుల వరకు నాకు భరతగా ఉన్న ఒక వ్యక్తి చనిపోయాడు దీని కొరకు నాకు బాధ కానీ నాకు నా పిల్లలకు ఉపాధి మార్గాలు ఏమి లేనందుకు నేను అల్లాపై మాత్రం తప్పకుండా నమ్మకం కలిగి ఉన్నాను అల్లా నాకు మార్గాలు చూపేవాడు అన్నటువంటి విశ్వాసం గల స్త్రీలు చాలా అరుదున్నారు ఈ రోజుల్లో అయ్యో ఇంత తొందరగా నువ్వు నా భర్తను తీసుకున్నావా అయ్యా ఈడొక్కడే కదా పనిచేస్తే నాకు ఇంట్లో వచ్చేది అని ఏడు బుబ్బులు పెట్టుకుంటూ అయితే ఇక్కడ ప్రజల మీద ఆధారపడి ఉండకూడదు మన సంపూర్ణ ఆధారం సంపూర్ణ నమ్మకం అల్లాపై ఉండాలి అల్లా అవసరం కలిగి ప్రజల అవసరం లేకుండా జీవించే ప్రయత్నం చేస్తే అల్లా తప్పకుండా ఇందులో కూడా మనకు సహాయం చేస్తాడు ఇందులో కూడా మనకు సబర్ అనేది చాలా అవసరం ఉంటుంది మరెవరైతే సబర్ పాటిస్తారో ఓపిక సహనాలు పాటించడానికి అన్ని రకాల సంసిద్ధతలు ఇక్కడ యత అన్న పదముంది యస్మీర్ అని కూడా వస్తుంది అరబీలో యస్మీర్ అంటే సబర్ చేయడం ఇక్కడ మీరు సామాన్యంగా వింటుంటారు కదా లే ఇస్తున్నాస్తున్నా లేచి చాలా ఎస్ మిర్షిక్ కొంచెం ఓపిక వహించండి కొంచెం నిదానం వహించండి కొంచెం సహనం వహించండి కానీ ఎంత సొమ్మర్ అంటే మనిషికి చూస్తే అక్కడ ఏ సాధనాలు అతనికి కనబడటం లేదు అయినా కానీ కేవలం నాకు తోడుగా అల్లా ఉన్నాడు నేను ఒకవేళ సబర్ చేస్తే నేను సహనం పాటిస్తే అల్లా నాకు ప్రసాదించేవాడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకంతో ఉండేదింటే యు సబ్బిల్లా అల్లా యొక్క అల్లా అతనికి సమర్ భాగ్యం కూడా కలుగజేస్తాడు ఆ తర్వాత సమర్ ఎంత గొప్ప విషయము ప్రవక్త సల్ అల్లా అలెస్ ఇక్కడ చెప్పారు మనిషికి ఇవ్వబడిన కానుకల్లో ఓపిక ఓర్పు కంటే మించిన హైరన్ దీనికంటే మంచి ఔస విశాలమైనది మరొక ఏ కానుక లేదు మరే విషయం లేదు అని అంటున్నారు ఇక్కడ గమనించండి ప్రవక్త సలల్లాహీస్లం సబర్ను అన్నిటికంటే మంచి విషయం చెప్పారు ఇంతకుముందే మీరు విన్నారు సబర్ పుణ్యాలు చేస్తూ కూడా పాపాల నుండి దూరం ఉంటూ అలాగే అలా వైపు నుండి ఏమైనా పరీక్షలు మనకుపై వచ్చి పడితే ఈ మూడు రకాల సమరలు మనకు అవసరం ప్రతి హీతలు వరకు స్టార్టింగ్లో ఏముంది ఒక వ్యక్తి వచ్చి తనకు అవసరం ఏదో వస్తువు అడిగాడు ప్రవక్త దగ్గర ఉంటే ఇచ్చేసారు మళ్ళీ అడిగారు మళ్ళీ ఇచ్చారు ఈ విధంగా అడుగుతూ ఇస్తూ అడుగుతూ ఇస్తూ ప్రవక్త దగ్గర ఉన్నదంతా కూడా అయిపోయింది అప్పుడు ప్రవక్త ఈ మాట చెప్పారు అంటే ఇహలోక జీవితంలో ఏ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కానీ బండి విషయంలో గాని తిండి విషయంలో కానీ చదువు విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ స్నేహితుల విషయంలో గాని ఇంకా ఏ విషయాలలో కూడా మనిషి ఏదైనా ఇబ్బందులకు గురి అవుతే అందులో తప్పకుండా సహనం పాటించే ప్రయత్నం చేయాలి ఎంత సహనం పాటిస్తే మనిషి ముగ్గుట మార్గాలు అంతే తెరుచుకుంటూ పోతూ ఉంటాయి ఇక ఇరవై ఏడవ وعد ابي يحيى صهيب بن سلساري رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم عجبا لأمر المؤمن ان امرك ان امره كله له خير وليس ذلك لاحد الا للمؤمن ان اصابته سراء ان اصابته سراء شكر فكان خير الله وان اصابته ضراء صبر فكان خير الله ابو يحيى صهيب بن سلساري अल्ला उल्लेखिश्वाहार विचि अतर चे प्रती पेल उवरी व्यवहार विचि विश्वास व्यवहार विश्वास व्यवहार विचि अतन या प्र विषय की मेले जो अद अभी अने विषयानी चप्प मु प्रवक्ता सल अलीसलम विश्वास प्रामुख्यता विश्वास की उन्वे घनता मोसारी स्पष्ट चशार ये स्थित मेले जरूरत भाग्य विश्वासी की तप मरेवरी प्राप्ति मरेवर की प्राप्ति इन्वेलो अथि अच्छी सदर्भा मेले मेलू जुड़ी अटे इधर की प्राप्त होवल विश्वास की మిగతా హదీస్ నేను చదువుతాను దాని అర్థం చెబుతాను కానీ ఎంతకుముందు గమనించండి ఇక్కడ మూడు సార్లు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను విశ్వాసుని యొక్క ఉత్తమ విషయాన్ని ఎలా చెబుతున్నారో గమనించండి విశ్వాసుని విషయం చాలా విచిత్రంగా ఉంది అతనికి అన్ని वे अन्नी समस्या अच्छी सदर्भाल अ स्थित मेले मेलू जो मैं इधी केवल विश्वास भाग्य विश्वास की तप इंकू प्राप्ति अटर्थ मन को मन विश्वास में ये ला मन जाग्रत पड़ी विश्वास में मन रोज रोजुकि प्रगाढ़ బలంగా గట్టిగా మనం ఉంటూ వెళ్ళాలి అయితే విశ్వాసు ఇళ్ళ వేలల్లో మంచి ఎందుకు జరుగుతుంది అతనికి ఆనంద ఘడియలు సంతోష సందర్భాలు ఎదురైతే అందుకు అతను అల్లాహకు కృతజ్ఞత తెలుపుకుంటాడు అల్లాహోతు గమనించండి విశ్వాసు ఏదైనా సంతోషం కలిగింది సుఖంగా ఉన్నాడు ఆనంద సమయం ఉంది నేను కష్టపడ్డా కాబట్టి నాకు దొరికింది అన్నటువంటి గర్వంతో విర్రవీగడు నేను ఏ ఆనందంలో ఉన్నా ఏ సుఖ సంతోషంలో ఉన్నా ఇది కేవలం అల్లా వైపు నుండి అల్హందుల్లా అల్హందుల్లా అల్లాహుబల కల్హం వాస్తవానికి ఒక్కొక్క సమయం ఏదైతే గడుస్తూ పోతుందో ఈ రోజుల్లో చిన్న కష్టాలు వస్తే నాకెప్పుడు సుఖం ఉండే నాకెప్పుడు ఆనందం ఉండే సంతానం చూస్తే ఇట్ల పరిస్థితి నా డ్యూటీ చూస్తే ఇట్లున్నది నా ఆరోగ్యం చూస్తే ఇట్లున్నది అని ఏడ్చుకుంటూ ఉండే వాళ్ళే ఎక్కువ కనబడుతూ ఉంటారు కానీ క్షణం క్షణంలో అల్లా వైపు నుండి ఎలాంటి ఆనంద గడియలు సుఖ సంతోషాల సమయాలు స్థితులు అతనిపై కొత్త కొత్తగా వస్తూ ఉన్నాయి ఆ విషయాన్ని మరిచిపోతున్నాడు అయితే మనిషి వాస్తవానికి అల్లా కృతజ్ఞత ఎక్కువగా చెల్లిస్తూ ఉండాలి ప్రవక్త సలల్లా సలహ సందర్భంలో చెప్పారు నేను ఎవరైనా ఒక అన్నముద్ద నోట్లు పెట్టుకున్నప్పుడు అల్హందులిల్లా అంటారో నీళ్లు తాగుతూ గుట్కడు తాగిన తర్వాత అల్హమ్దుల్లా అంటారో అలాంటి వారి పట్ల అల్లా చాలా సంతోషిస్తాడు అల్లా చాలా సంతోషిస్తాడు ఎందుకు మనిషి ఇక్కడ అల్హమ్దుల్లా అని కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను ఆ తర్వాత ప్రకత సులాసరావు చెప్పారు అతడు ఈ కృతజ్ఞత చెల్లించినందుకు ఫకార ఖైర అతనికి మేలు జరుగుతుంది షుక్ర అన్నది ఇలాంటిది అరబిలో ఒక సామెత లాంటిది ఉంది శుక్ర అంటే ఏంటి అమిల్ మౌజూదు అమిల్ వఫూదర్ దీనివల్ల अग्रह मिगली उ कृतज्ञता लेने अग्रह इंका दूसरी इब्राही शुक्र चेस्ट उल्ली उ తప్పకుండా నేను మీకు ఇంకా అధికంగా ప్రసాదిస్తూ ఉంటాను ఆ తర్వాత ప్రత్యత చెప్పారు అతనికి ఏదైనా కష్టం దాపురమైంది ఏదైనా ఆపద ఇబ్బంది ఎదురైంది సోబరా అతను ఓపిక వహిస్తాడు సహనం వహిస్తాడు ఫకాన్ ఖైర్ అల్లహు ఈ సహనం వహించడం వల్ల అతనికి మేలు జరుగుతుంది షుకర్తోని కూడా మేలు జరుగుతుంది సబరుతోని కూడా మేలు జరుగుతుంది సామాన్యంగా మనిషి రెండింటిలో ఏదైనా ఒక స్థితిలో ఉంటాడు ఆనందంగా సంతోషంగా ఉంటాడు షుకర్ చేయాలి ఏదైనా ఆపదలో ఇబ్బందిలో కష్టంలో ఉంటాడు సబరు చేయాలి కానీ సబరు విషయం ఇంతకుముందే మనం విని ఉన్నాము మనిషిపై ఏదైనా ఆపద వచ్చిందంటే కొందరుంటారు లేక ఈ రోజుల్లో అనేకమంది ఆ యొక్క ఆపద ఇబ్బందిని ఓపిక వహించకుండా అల్లాకు ఇష్టం లేని మాటలు మాట్లాడతారు రెండవ రకం వారు అల్లాకు ఇష్టం మాటలు మాట్లాడకుండా ఓపిక వహిస్తారు మూడో రకం వారు ఆ కష్టం ఆపద అల్లాహ వైపు నుండి ఏదైతే వచ్చిందో తో సంతృప్తిగా ఉంటారు అల్లా నీ ఇష్టం నువ్వు నాకు ఈ ఆపద ఇచ్చావు నేను దీనిని సంతోషిస్తాను సబరుతో ఉంటాను అని నాలుగో రకం వారు ఉన్నారు కష్టం వచ్చినప్పటికీ కూడా షుకర్ చేస్తారు కృతజ్ఞత ఇలాంటి గొప్ప వారిలో మనం కలిసే ప్రయత్నం చేయాలి అయితే ఇక్కడ విషయం ఇప్పుడు రెండో హదీసులో మనం అల్లా యొక్క దేవల్లా మొదటి హదీస్లో మనకు ప్రవక్త సలల్లాహలూ వసలం సమరు గురించి ఏదైతే బోధ చేశారో దానికంటే ముందు ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండడానికి ఇతరుల యొక్క ఎల్లప్పుడూ ఎవరేవిస్తారు అన్నటువంటి చూసుకుంటూ ఉండకుండా కేవలం అల్లాపై నమ్మకం కలిగి ఉండాలి అని ఈ భావంలో ఒక దువా కూడా ఉంది ప్రవక్త సలహా అలెవసలం సామాన్యంగా చదువుతూ ఉండేవారు ఆ దువాడ నేర్చుకొని అడపదడప చదువుతూ ఉండేది చాలా బాగుంటుంది ఏమిటి దువా అది اللهم إني أسألك الهدى والتقى والعفاف والغنى اللهم إني أسألك الهدى والتقى والعفاف والغنى اللهم إني أسألك الهدى والتقى والعفاف والغنى بري ردو حديثه بركاته صلى الله عليه وسلم مش واسيوكا ردو ستيتلو سوك ساتوشالو లేదా ఆపద ఇబ్బందులు సుఖ సంతోషంలో ఉన్నప్పుడు షుకర్ ఆపదల ఇబ్బందులు ఉన్నప్పుడు సమర్ వీటి యొక్క వివర తెలిపారు ఈనాటి పాఠంలో మనం ఈ రెండో హీసులో చదివాము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చే పాఠంలో దీని తర్వాత ఆ దీసులో ప్రయత్నం చేసినాము విన్న విషయాలను ఆచరించేటువంటి సద్భాగ్యం అలా మీరందరికీ అన్ని రకాల ఆపదలు ఇబ్బందులు ఎదురైతే సమర్ చేసేటువంటి భాగ్యం సుఖ సంతోషాలు ఉండేది ఉంటే షుకర్ చేసే అటువంటి సద్భాగ్యం వల్ల మనందరికీ ప్రసాదించుగాక ఆమె అలహిరబిలామీన్